స్మరాృది సంస్ఫురదాత్మత సచిత్సుఖం పరమహంసతిరీయనజాగరతమ వైతి నిత్యం తద్బ్రహ నిష్కళము ూతసంగరో గురా మూర్తిభేద విభాగి వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తమ కృష్ణాయ వాసువాయ ందయగోపకరాయ గోవిందమో సమాయ నిరోధ్రూప లోక నిరోధస్ లోవే వ్యాపారన్యాసన్యత ప్రేమస్వరూపమై అమృతస్వరు భక్తి స్వభావాన్ని తెలియజేస్తూ సా భక్తి నిరోధ నిరోధస్వభావాత్ నిరోధ రూపత్వాత్ ఇది కాబట్టి అది నిరోధస్వరూపమై ఉంది అంటే నిగ్రహశక్తిని కలిగి ఉంది నిగ్రహ సామర్థ్యంతో పనిచేస్తూ ఉంది భక్తి ఏ విషయంలో నిగ్రహము అని అంటే కామాయమానా నా కాబట్టి కోరికల విషయంలో కోరికలు అంటే కూడాను భగవత్ సంబంధమైనటువంటి కోరికలు కాకుండా అన్యమైనటువంటి కోరికలు ఎక్కడైతే మన మనసులో కదులుతూ ఉన్నాయో వాటి విషయంలో నిరోధ స్వభావంతో ఉంది అని అర్థం కనుక సామాయమాన నిరోధ రూపత్వాత్ కనుక కోరికలను కదలనివ్వదు ప్రాపంచకమైనటువంటి కోరికని కదలనివ్వదు ఆ నిరోధాన్ని గురించి మనం తెలుసుకున్నప్పుడు నిరోధ న్యాస శబ్దార్థం వచ్చింది నిరోధ స్వభావం అని తెలుసుకున్న తర్వాత నిరోధము అంటే ఏమిటంటే కేవలం నిగ్రహమే కాకుండా న్యాస త్యాగము పరిత్యాగం వేటిని వదిలిపెట్టాలను అవి ఏమిటన్నప్పుడు లోక వేద వ్యాపార న్యాస అనుకున్నాం కాబట్టి అక్కడ మనకు న్యాస శబ్దార్థం కూడా కావాల్సి వచ్చింది కనుక తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనత తస్మిన్ పరమేశ్వరే పరమేశ్వరుని ఎందు అనన్యమైనటువంటి భక్తి తద్విరోధిషు దానికన్నా అన్యమైనటువంటి విషయాలు ఎందు ఉదాసీనంగా ఉండడం అనేటువంటిది న్యాస శబ్దార్థం ఇక్కడ మనకు రెండొచ్చాయి మళ్లీ తస్మిన్ అనన్యత పరమేశ్వరుని ఎందు అనన్యమైనటువంటి భక్తి తద్విరోధిషు ఉదాసీనత దానికి వైరుధ్యం కలిగినవి ఉన్నవో భగవంతుని విస్మరించేటువంటి స్థాయిలో మనం నడవడికి నడిపేటి ఏవైతే ఉన్నాయో వాటి విషయమైనందు ఉపేక్షాభావం భావం ఉండడం ఉదాసీనంగా ఉండడం ఇన్డిఫరెంట్ ఉండడం కాబట్టి ఇప్పుడు రెండు దొరికాయ అక్కడ మళ్ళీ ఒకటి అనన్యత రెండవది ఉదాసీనత కాబట్టి ఆ రెండింటి నిర్వచనం కూడా మనకు కావాల్సిన అవసరం ఉంది అనన్యత అంటే ఏంటి ఉదాసీనత అంటే ఏంటి అనన్యత అనేటువంటిది ఈ రోజు ప్రారంభం చేస్తున్నాడు అన్యాశ్రయా అన్య ఆశ్రయా త్యాగ అనన్యత అది అనన్యత అనే దానికే డెఫినేషన్ ఇప్పుడు మనం అనన్యా చింతోమం అన్నా అనన్య భక్తి అన్నా అనన్య చింతనం అన్నా అనన్యత ఏంటో డెఫినేషన్ ఇక్కడ ఇస్తున్నాడు కృష్ణార్థ మహర్షి అన్యాశ్రయాణం అన్య విషయ ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆశ్రయించుకొని ఉండడం త్యాగం వాటిని ఆశ్రయించుకొని ఉన్నాం ఇప్పుడు వాటిని త్యాగం చేయడం వదిలిపెట్టడం అనేటువంటిది అనన్యత అది ఇంకేం లేదు అన్యాశ్రయాణం త్యాగ అన్యస్య భావ అన్యత్వం అన్యసంటే వేరుగా ఉందని అర్థం మనకన్నా అన్యమైనటువంటిది అన్యం భిన్నం వేరుగా ఉండేటువంటిది అన్యస్య భావ అన్యత్వం అనన్యస్య భావ అనన్యత్వం కాబట్టి ఏదైతే వేరుగా ఉందో ఈ విషయం కంటే కూడాను దానికి సంబంధించినటువంటి భావం అన్యత్వం అన్యథ అలా కాకుండా అన్యము లేనటువంటిది ఏకమైనటువంటిది ఏదో అది అనన్యత్వం అనన్యత అంటే అహం ఈశ్వరాత్ అన్య నా ఇది భావ కాబట్టి పరమేశ్వరుడి అంతటా నిండి నిబీకృతమైనటువంటి పరమేశ్వరుడి నేను అన్యంగా లేను అనేటువంటి భావన ఏదైతే ఉందో అది అనన్యభావం అన్యభావం అనేటువంటిది భగవంతుడి నేను వేరుగా ఉన్నాను క్లియర్గా ఉంది ఇప్పుడు మీకు భేదభావం భేదభావం అంటే ద్వైతం ద్వైతం అంతే క్లియర్గా ఒక మాటలో చెప్పనంటే ద్వైతం కాబట్టి పరమేశ్వరుడికన్నా నేను వేరుగా ఉన్నాను అని చేసేటువంటి భక్తి ఒకటి పరమేశ్వరుడికన్నా నేను అన్యంగా లేను అని చేసేటువంటి భక్తి మరొకటి భేదభావనాత్ సోహం ఇది అసౌభావన అభిద పావనీ మత రావణ మహర్షి భేదభావనాథ్ భగవంతుడి వేరు నేను వేరు అనేటువంటి భావనతో సాగించేటువంటి భక్తి కన్నా అంటే నిరంతరం భగవంతుడిని వేరు పెట్టడమే ఉంటది అన్యత అది అనన్యత కిందకి రాదు భేదభావ కాబట్టి ఈ ద్వైత భావనాత్ సోహం ఇతి అహం సహ ఇది నేనే పరమేశ్వరుడు పరమేశ్వరుడే నేను ఆయన భిన్నంగా లేను ఉన్నదంతా చైతన్యం ఒక్కటే కాబట్టి సర్వవ్యాపకమైనటువంటిది అటువంటి చైతన్యం కన్నా నేను భిన్నంగా అన్యంగా అతీతంగా ఉండే అవకాశం లేదని ఎవరైతే తెలుసుకుంటాడో అటువంటి వాడు సోహం అహంసహ ఇది అసౌ భావన అసౌ భావన దిస్ ఫీలింగ్ దిస్ మీనింగ్ ఈ భావన ఏదైతే ఉందో అసౌ ఈ ఈ భావన పావనీమత పరమ పవిత్రమైనటువంటిది భక్తిలో కాబట్టి అనన్యత అన్నప్పుడు అన్యాశ్రయాణం త్యాగ అనన్యత భగవంతుడు ఆశ్రయమై ఉండాలి మనకు ఏకైక ఆశ్రయం అదే ఏకైక ఆశ్రయం భగవంతులు ఉండాలి ఆయన మీదనే ఆధారపడి మన జీవితం కొనసాగుతూ ఉంది అలా కాకుండా అన్య విషయాల్ని ఆశ్రయించుకొని జీవించడం ఏదైతే ఉందో ఇది అన్యత దాన్ని వదిలిపెట్టడం త్యాగ అనన్యత అది ఇంకే లేదు అన్య విషయస్ ఆశ్రయ్యాశ్రయ్యాశ్రయ త్యాగ అనన్యత అది డెఫినేషన్ కనుక ఇప్పటి వరకు మనం చాలా విషయాల్ని ఆశ్రయించుకొని బ్రతుకుతూ ఉన్నాం దేనికి అసలు ఈ ఆశ్రయించుకోవాలి అది అన్యాశ్రయాణం త్యాగ విడిచిపెట్టడం వాటిని విడిచిపెట్టాలి అనుకుంటే పట్టుకున్న వాటిని విడిచిపెట్టడం అంత తేలిక కాదు సులభం కాదు అది ఏదైనా సరే ఒక దానిని పట్టుకొని దానికి అలవాటు పడిన తరువాత ఇది మనకు చిన్నప్పటి ఉంది పిల్లవాడు నోట్లో బొటను వేలు వేసుకున్నాడు అనుకుంటే తీయించడం చాలా కష్టమవుతుంది లాలాపానం అంగుష్ట బాలానాం క్షీర వి బ్రహ్మ వాడికి ఒక అభిప్రాయం పడిపోయింది ఈ అంగుష్టం బొటను ఏదైతే ఉందో దీంట్లో నుంచి పాలు వస్తున్నాయి అనేటువంటి అభిప్రాయం వాడికి ఉంది వాడు నిరంతరం దాన్ని చప్పరిస్తూనే ఉంటాడు ఒకవేళ మనం వాడిని సామాధాన భేద దండోపాయాలతో మనం ఎన్ని చేసినా మన ముందు చేయడేమో గానీ వెనక్కి వెళ్ళిన తర్వాత మళ్లీ వాడి జ్ఞానం వచ్చేంత వరకు కాబట్టి ఏ విషయం కూడా అట్లాగే ఉంటది మనం పెరుగుతున్నప్పుడు కూడా బాగా పరిశీలించి విశ్లేషించి అర్థం చేసుకుంటే ఏవైతే మనం పాలబోసి పోసి పెంచుతూ ఉంటామో ఈ అలవాట్లని అంత తేలిగ్గా వదిలించుకోలేము కనుక ఏ విషయంలో కూడా ఏది మనం ఆలోచించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇది నేను ఇది ఒక అలవాటుగా మారుతూ నాకు ఇది ఉండదగినటువంటి భావం అవునా కాదా అనేటువంటి నిత్యానిత్య వివేకం నిరంతరం కూడా మనిషి మనసులో ఉండాలి లేకపోతే ఒక దశలో దేనిని ఆశ్రయించుకోకూడదో వాటిని ఆశ్రయించుకుంటాం తగులుకుంటాం వాటికి ఆ తగులుకున్న వాటిని తగిలించుకున్న వాటిని తొలగించుకోవడం కష్టం కాబట్టి అన్యాశ్రయాణం ఇప్పుడు చాలా వాటిని ఆశ్రయించు అసలు ఎందుకు ఆశ్రయించుకుంటావు నువ్వు వాటి వల్ల నేను రక్షణను పొందుతాను గనక రక్షస్యతి ఇది విశ్వాస అది అవి నన్ను రక్షిస్తాయి అనేటువంటి భావన నాకుంది నిన్ను రక్షించేటి వెంట చెప్పు అందువల్ల మన పరువులు ఆ వైపు పోతూ ఉన్నాయి బాగా అర్థం చేసుకుని ఊరికే కాదు మనిషి ఇప్పుడు కొందరు అనొచ్చు నీ డబ్బెందుకు అయ్యా నీకు పదవి అయ్యా నీకు అదెందుకు ఇది అది ఎందుకని నువ్వు అనొచ్చు కానీ అవి ఎందుకు అతనికి తెలుసు అతనికి ఒక అభిప్రాయం ఉంది అవి నన్ను రక్షిస్తాయి రక్షస్యది ఇది విశ్వాస ఆ విశ్వాసం ఉంది ఏమి రక్షిస్తాయి నీకు ఏవైతే తనను రక్షిస్తాయి అనుకుంటాడో వాటిని ఆశ్రయించుకొని జీవిస్తాడు ఎంతవరకు అవి రక్షించవని తెలిసినంతవరకు ప్లీజ్ కాబట్టి ధనం కావాలి మనిషికి నువ్వు చెప్పు ధనం వెంట పరిగెత్తాడు ఆయనకు ఒక అభిప్రాయం ఉంది ధనం నన్ను రక్షిస్తుంది వాళ్ళు ఎన్న చెప్పనివ్వండి వాడు అనొచ్చు కేవలం భోజనమే కదటయా ఇల్లే కదా మనకు బట్టలే కదా ఇంతకన్నా ఏం కావాలి జరిగిపోతా ఉంది కదా ఎన్నెన్నో చెబుతారు కానీ రేపు నాకు భయంకరమైనటువంటి వ్యాధి ఏ పది లక్షలు అయితే కానీ అది నయమయ్యేటువంటి అవకాశం లేదనేటువంటి వ్యాధి కనుక నాకు వస్తే అప్పుడు ఏం చేయాలి నేను ఇంకెన్నో ఆలోచిస్తాడు ఎన్ని అనుభవంలో ఉన్నాయి అదిగో అక్కడ ఎవరికో కెమోథెరపీ జరిగాను రేపు నాకు జరిగింది అంటాడు రాలేదు సార్ వస్తే సరే వస్తుంది వచ్చింది అనుకోండి డబ్బు నీ దగ్గర ఉంది అనుకోండి నేను రక్షిస్తుంది అది క్వశ్చన్ ఎక్కడుంది అసలు కీ పాయింట్ పట్టుకోవాలి కనుక ధనమే కనుక మనకు వచ్చే అపాయాన్ని తొలగించేటట్లయితే ఈ ప్రపంచంలో ధనికులందరూ నిరపాయంగా ఉండాలి ఏ అపాయం లేని వాళ్ళు ఉండాలి మనం చూస్తున్నాం కదా ధనికులే మన కళ్ళ ముందు పోతూ ఉన్నారు కదా పదవుల్లో ఉండేవాళ్ళు పోతున్నారు కదా ఎప్పుడు ఎవరు ఊడిపోతారో అర్థం కాకుండా ఉంది కదా కాబట్టి ధనం ఉండినా లేదు జనం ఉండాలి అది ఆయన సర్కిల్ చాలా పెద్దదట ఏ సర్కిల్ అది సర్కిల్ ఆఫ్ సంసార్ అది సర్కిల్ అంటే ఎందుకు సార్ సర్కిల్ సర్కిల్ అవ్వద్దు సర్కిల్ ఇన్స్పెక్టర్ వద్దు సబ్ ఇన్స్పెక్టర్ వద్దు సర్కిల్ ఎందుకు అంటున్నా నీకు అంటే ఒకటి నాకు ఏ కష్టం వచ్చినా సరే పది మంది నాకు తోడుగా ఉంటారు అనేటువంటి భావన ఏమీ ఉండరు సార్ ఎవరి డిపెండ్ అవుతావో అతను ఏ స్థితిలో ఉన్నాడో అర్థం చేసుకో నీకు సహాయం చేసేటువంటి వాడు తను తన కనుక సేఫ్గా ఉంటే రక్షణగా ఉంటే ఆయనకి ఏ కష్టం లేకుండా ఉంటే తనను తాను రక్షించగలు రక్షించుకోగలిగేటువంటి పరిస్థితిలో తానుంటే నిన్ను సేవ్ చేస్తాడేమో ఎవరికి ఉంది ఈ ప్రపంచంలో ప్రొటెక్షన్ ప్లీజ్ కాబట్టి ధనం రక్షిస్తుందనేటువంటి అభిప్రాయం ఉంది కనుక ధనం వెంట పరిగెత్తు ఉండారు నథింగ్ రాంగ్ ప్లీజ్ జనం కనుక ఎక్కువ ఉంటే వాళ్ళ వల్ల నాకు రక్షణ పొందుతారు అనుకుంటూ జనం చుట్టూ తిరుగుతూ ఉండారు రాంగ్ కాదు నేను తప్పు నేను రాజకీయవేత్తల చుట్టూ తిరిగామనుకోండి తప్పులేదు ఎందుకని వాళ్ళేదో రక్షిస్తారని వాళ్ళు ఎప్పుడు రక్షిస్తారో వాళ్ళ పరిస్థితి ఎక్కడుంటుందో వాళ్ళు ఎక్కడుంటారో క్యా బాధ ఇవన్నీ ఆశ్రయస్థానాలు అయిపోయినాయి మనకు అది వచ్చిన బాధ నాకు స్టేటస్ ఉంది అంటాడు దేనికి స్టేటస్ నాకు ఆరోగ్యం ఉంది అంటాడు ఆరోగ్యం పోవడానికి ఎంత టైం పడుతుంది ధన జన యౌవన గర్వం మాకు జన యౌవన గర్వం హరతి నిమీషాత్ కలహ కురుధను జన యౌవన కలుతి నిషాత్ కల సర్వ మా కురుధన జన యౌన కలుతిాత్ కల సర్వం మాయామయమిదం అఖిలం మా కురు ఈ పని ఎప్పుడు చేద్దంటున్నారు స్వామి ఆచార్యారు ధన జన యవ్వన గర్వం హరతి నిమిషాత్ కాల సర్వం ఒక్క క్షణంలో కాలం సమస్తాన్ని తుడుచుకుపోద్ది తుడిచిపెట్టుకుపోద్దు ఏమి మిగలదు నాకు ధనం ఉన్నది ఒక్క యాక్సిడెంట్తో సరిపోదు మిగలదు మాకురు ధన జన జనం ఉన్నారు సర్కిల్ యవ్వన మంచి యవనంలో ఉన్నాను ఏదో వృద్ధాప్యంలో ఉండేవాళ్లే కాదు చనిపోయేది ఈ ప్రపంచంలో బాగా ఆరోగ్యకరంగా ఉండేటువంటి వాళ్ళు యవనంలో ఉండేవాళ్ళు కూడా చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం హరతి నిమేషాత కాలం కాలం ఈ సమస్తాన్ని ఒక్క క్షణంలో తుడి చేస్తుంది ఎందుకని ఇది మాయామయం జగత్వం మాయామయం మిథ్యారూపం బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ కాబట్టి భగవంతుణ్ణి పొందడానికి ప్రయత్నం చేయి ఎప్పుడు విదిత్వ తెలుసుకోని తెలుసుకోని ఏమి మనకు ఆశ్రయస్థానాలు తెలిస్తే ఈ ధన జన యవన ఇద పోదు మనసు అది ఉండండి నష్టం లేదు జీవితంలో కావాలి అవన్నీ కూడా అవన్నీ అవసరాలు కానీ అవే అవసరాలు కాదు ఏది ప్రధానమైనటువంటి అవసరమో దాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ నాకు ఉన్నవి అని మనం అనుకున్నా ఇదం జగత్ సర్వం మాయామయం జగన్మిథ్య అది దృశ్యత్వాత్ సుక్తికా రూప్యత్వాత్ సుక్తికా రచతత్వాత్ కాబట్టి ముత్యపు చెప్పలో వెండి ఉంది ఈ ప్రపంచంలో ఎక్కడ దూచినా ఏదైనా అట్లాగే ఉంది వీటిని ఆశ్రయించుకొని మనం సాధించేది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి వాడు పరాభక్తిలో ఉండేటువంటి వాడు కనుక ఈ ముఖ్య భక్తి ఎవరికైతే అర్థమైందో ప్రేమస్వరూపము అమృత స్వరూపం అనేది కనుక అర్థమైతే నేను సక్రమంగా చెప్పగలిగి ఉన్నట్టే మీకు అర్థమయ్యేటట్టుగా రెండవ సూత్రం మనకు అర్థమైనప్పుడే అయిపోయింది ఇక ఈ ప్రపంచంలో మనం ప్రేమించదగింది ఏది లేదు భగవంతుని తప్ప కాబట్టి అందరితో కలిసి జీవించవచ్చు కానీ డిపెండెన్సీ ఎంతవరకు అనేది వాడి మీద ఆధారపడి మన జీవితానికి రక్షణ ఎక్కడుంది ఉండే అవకాశం లేదు గనక అన్య ఆశ్రయాణం త్యాగ ఇది గనక మనకు అర్థమైతే ఏటినైతే మనం ఆశ్రయించుకొని ఈ రోజు ఉన్నాము వాటిని త్యాగం చేస్తాం విడిచిపెట్టేస్తాం ఎందుకని అవి కూడా నశించేవని మనకు తెలుసు ధనం ఉందా అది పోతుంది పదం ఉందా అది పోతుంది బంధువులున్నారా పోతారు ఎవరైనా పోతారు ఎవరితో మన సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకున్నా ఒకరోజు వాళ్ళు ఎంత ప్రాణతుల్యమైనటువంటి వాళ్ళైనా కావచ్చు ఒకరోజు మనం వాళ్ళనన్నా పోగొట్టుకోవాలి లేదా వాళ్ళు మనన్నైనా పోగొట్టుకోవాలి ఇది అనివార్య జీవన సత్యం దీన్ని తొలగించుకునే అవకాశం లేదు వైరాగ్యం కలిగిన వాడికి ఇది అర్థం అవుతుంది విరక్తస్వభావ ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నశించేవే గనక ఎవరి మీదైతే నేను ఆధారపడి జీవిస్తున్నానో వాళ్ళకే రక్షణ లేకుండా ఉండేటువంటి ఈ ప్రపంచంలో వాళ్ల నాకేం వస్తుంది రక్షణ దేనివల్ల రాదు మందుల వల్ల రక్షణ వస్తుంది మందుల రక్షణ వచ్చినట్లయితే ఫార్మసూటికల్స్ వాళ్ళంతా ఎప్పుడు చిరంజీవులాగా ఉంటారు ఏం రావు మందులు పనిచేస్తాయి వ్యాధి వచ్చినప్పుడు మందులు వాడాలి తప్పనిసరి అవే రక్షిస్తాయి అనుకుంటే ఉపయోగం లేదు కాబట్టి మందుల్ని మనం వినియోగించుకుంటాం మన ప్రారంభం ఉపయోగపడినంతకాలం అవి ఉపయోగపడతాయి ఆ తరువాత ఉపయోగపడకుండా పోతాయి అందుకని వైద్యో నారాయణ హరి అని శాస్త్రం అంటే మేమంతా నారాయణులని తిరుగుతున్నారు కాదు సార్ నిన్ను చూసినప్పుడు నారాయణుడు చూసుకోమని చెప్తుంది శాస్త్రం అంతగా ఇంకేం లేదు సార్ అర్థం అవుతుంది కోపటరు కదా కాదు ఎందుకంటున్నానంటే నన్ను ఎదురుగానే పెట్టుకొని మాట్లాడుతున్నాడు మరి ఆయన వైద్యుడు మాత్రం ఏం చెప్పండి మనకి ట్రీట్ చేస్తున్నాడు ఆయనికి ఆయనకి సాధ్యపడిన జబ్బు వస్తే వేరే హాస్పిటల్ పోతాడు నాకు తెలిసి ఒక డాక్టర్ గారు ఉన్నారు అందరికి పొడుస్తుంటాడు రోజు ఆయనకి పోవడానికి మాత్రం వేరే వాళ్ళు కావాలా ఎందుకో తెలుసా ఎందుకో స్వామీజీ అది దేహాభిమానం మా దేహాలను అయితే పొడుస్తావా పొడు ఇది నాది కనుక పొడవలేను మంచిది అట్లాగే చూసుకోవడం మంచిది కానీ నిలిచే అవకాశం లేదు అంటున్నాను కాబట్టి రక్షణ అయిపోద్ది ఏంటో బాధపడుతున్నారు నా పరిస్థితులు ఇట్లా అయిపోయినాయి అదే గనక అతనుంటే నా పరిస్థితి ఇట్లా అయి ఉండేది కాదు అంటున్నారా అతనుంటే పరిస్థితి ఇట్లా అయ్యి ఉండేది ఇంకా వరస్టు అయి ఉండొచ్చేమో ఆయన ఉండుంటే ఇట్లుండవండి పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు ఇంత దారుణంగా మారిపోయినాయి కానీ అతనే గనక ఉన్నుంటేనా ఉన్నుంటే ఇంకా వాళ్ళ స్టైలుండేమో ఎవరి తెలుసు నీ తెలుసా నీ తెలుసా చెప్పు ఇవంతా ఎందుకంటే ఇప్పుడు మనం బాగలేం గనుక ఒకప్పుడు ఉందా ఆయన ఎవరో ఆయన ఇంట్లో ఉన్నాడు సమాజంలో ఉన్నాడు దేశంలో ఉన్నాడు ప్రభుత్వంలో ఉన్నాడో నాకు తెలియదు కానీ ఆ ఉన్నవాళ్ళు ఎవరో ఎవరిని గురించి అయితే నువ్వు రెఫర్ చేస్తూ ఉన్నావో ఆ వ్యక్తి ఉండడం వల్ల ఆ రోజుల్లో నాకు చాలా ఆనందంగా ఉండింది ఆ వ్యక్తి లేడు అందువల్ల ఈరోజు దుఃఖపడుతూ ఉండ అండర్స్టాండ్ తండ్రిన్నాడండి ఆయన అన్ని చూసుకునేవాడు ఆయన లేడు అన్నున్నాడండి ఆయన అన్ని చూసుకునేవాడు ఇంకో లేడు భార్య ఉండిందండి ఆవిడ అన్నీ చూసుకునేది లేదు భర్త ఉన్నాడండి నాకు ఈ కష్టం ఉండేదే కాదు పిల్లల్ని పెంచలేకపోతున్నాను ఎందుకంటే ఆ పోయినటువంటి వ్యక్తి ఉండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నప్పుడు దాని అర్థం ఏంటి ఆ రోజు ఉండి నీకు ఎవరైతే రక్షణగా ఉన్నాడో వాడు ఎప్పుడూ ఉండే అవకాశం లేదని అర్థం అవుతుందా లేదా మరి నిన్నది ఈ రోజు ఏంటో ఈ రోజు రేపు ఇది కనుక మనకు అర్థమైంది అనుకోండి అందరినీ రక్షించేవాడు ఎవడు ఈ ప్రపంచంలో అనే వైపు మనసు తిరుగుతుంది అర్థమవుతుంది ఇప్పుడు నీకు దాహం ఉండొచ్చు బాబు నీకు దాహం ఉందని దేన్ని ఆశ్రయించుకున్నావు నువ్వు స్వామి ఆ చెప్పు కుళాయిని స్వామి కుళాయి కుళాయిలో నీళ్ళు రాకపోతే ట్యాంకును స్వామి ట్యాంకులో నీళ్ళు రాకపోతే బావిని స్వామి మా ఇంట్లో ఉండే బావిని స్వామి బావిలో నీళ్లు లింకిపోతే అర్థమైన వాడికి ఒకటే ఉంటది నేను బావి బావి మీద ఆధారపడి ఉన్నాను నేను ట్యాంక్ మీద ఆధారపడి ఉన్నాను నేను ట్యాప్ మీద ఆధారపడి ఉన్నాను నేను లేకపోతే చెరువు మీద ఆధారపడి ఉన్నాను అన్నాడు నీళ్ల మీద ఆధారపడి ఉన్నాను రసోహమప్సు కౌంతేయ ఆ నీటిగా ఆధారంగా అయినటువంటి పరమేశ్వరుడు ఎవరో ఆ ఫార్ములా ఎవరిదో హెచ్చటవో ఆయన మీద నేను ఆధారపడి అర్థమవుతుంది నీళ్ళ మీద నువ్వు ఆధారపడి ఉన్నావు కానీ బాగా చేసుకోండి దాహం పోవాలంటే నీళ్లు తాగాలి మరి నీటి మీద నువ్వు ఆధారపడి ఉన్నావు కానీ బావి మీద ట్యాప్ మీద కాదు నువ్వు ఆధారపడి ఉండేది అక్కడి నుంచి నీళ్లు రావచ్చు రాకుండా పోవచ్చు కానీ నీళ్లు మాత్రం నీకు ప్రధానంగా ఉండాలి కాబట్టి ఆ వ్యక్తి వల్ల ఈ వ్యక్తి వల్ల ఆయన నుంటే బాగుండేది ఈయనుంటే లాభం లేదు ఒకవేళ ఆయన ఉన్నా కూడాను నిప్పు లాంటి నిజం చెబుతున్నా ఎవ్వరున్నా సరే దైవం మానుష రూపేన ఎవ్వరు మనకు మేలు చేసినా సాక్షాత్ భగవంతుడి నుంచి అది అందేదే గానీ మనిషి నుంచి అందేది మాత్రం కానీ కాదు తెలుసా మనిషి నుంచి కనుక అందేటట్లయితే మనిషి సృష్టికరత అయిపోతాడు అండర్స్టాండ్ నీ ప్రారంభంలో అది లేకపోతే చేయలేడు అతను అందుకని ఒక్కోసారి మన ప్రయత్నాలు ఎంత చేసినా విఫలమైపోతుంటాయి చూడండి నీకు రావాల్సింది వస్తుంది దాన్ని ఎవరు తీసేయలేరు నీకు లేని దాన్ని ఎవరూ ఇవ్వలేరు శాస్త్రీయమైన అవగాహన ఇదే నమ్మమని చెప్పడం లేదు కర్మయోగ సిద్ధాంతం అంతా కనగా కనుక ఏదైతే మనకు రావాలి ఎదృచ్ఛ లాభ సంతు అప్రథిత ఉపనత తేన సంతుష్ట నువ్వు కోరకుండా ఏదైతే నీకు ఉందో అదంతా నీ ప్రారంభంలో ఉన్నటువంటి అకౌంట్ అది అది వస్తూ అది ఎలా రావాలి కర్మఫలాలను ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు కర్మ పరమ కర్మఫల ప్రదాత ఆయన దగ్గర నుంచి రావాలి నీకు మరొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు ఎందుకని నీ కర్మలకు ఫలితాలు ఇవ్వాలంటే ఆయనకి సర్వజ్ఞత్వం ఉండాలి ఇక్కడ చేసినటువంటి కర్మలే కాదు ఏ ఏ జన్మల్లో మనం ఆచరించామో ఆ కర్మలన్నీ కూడా తెలిసిన వాడు ఉండాలి ఎప్పుడు ఏ కర్మలు ఆచరించాడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వాలి అనేటువంటిది సంపూర్ణంగా తెలిసి మనకు ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు అక్కడే కానీ మరొకటి కాదు మనిషికి ఎట్లు ఇస్తావు ఫలితాలు ఆయనకి ఏం తెలుసు ఇస్తాడు కాబట్టి అలా ఇచ్చేటువంటి పరమేశ్వరుడు కర్మఫల ప్రదాత డైరెక్ట్గా నీ ముందుకు వచ్చి పోస్ట్ మ్యాన్ లాగా నీకు అందించలేడు గనక అండర్స్టాండ్ దైవం మానుష రూపేణ అది ఎవరో ఒకరి ద్వారా నీకు అందుతూ ఉంటది నువ్వేం చేస్తున్నావో తెలుసా నేనేం చేస్తున్నావో తెలుసా అది ఇచ్చేటువంటి వాడే దేవుడిలాగా కనపడుతున్నాడు మనకు ఆ వెనకుండేటువంటి వాడు కనపడడం లేదు అండర్స్టాండ్ కాబట్టి వీళ్ళ మీద కాదు ఆశ్రయం వీళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ వీళ్ళు కేవలం కాబట్టి అన్యాశ్రయాణం ఇలా అన్ని అనేకమైన విషయాల మీద ఆశ్రయించుకొని మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం కాదు సార్ కాదు అన్యాశ్రయాణ సమస్త ఆశ్రయాలు ఏవైతే ఇప్పుడు మనం రక్షిస్తాయని ఆశ్రయించుకోనున్నామో త్యాగ వాటిని వదిలిపెట్టయడమే వదిలిపెట్టడం అంటే భావనలో భావత్యాగం మనసులో ఉండేటువంటి భావనలు వీటిని గనక తొలగించేసినట్లయితే అప్పుడు మనకు సత్యం తెలిసి వస్తుంది ఎందుకని వీటన్నిటికీ ఆధారమైనటువంటి వాడు పరమాత్మ పరమాత్మను ఆశ్రయించుకొని బ్రతకాలి ప్లీజ్ క్లియర్ గా ఉంది కదా భగవద్గీతలో మాతో ఆశ్రయహోగం యుంజన్ హే అర్జున నీకు నా మీద కనుక ఆసక్తి ఉంటే నన్ను ఆశ్రయించుకొని జీవిస్తావు కాబట్టి ముందు నీకు ఆసక్తి రావాలి ఎప్పుడైతే అన్య విషయాల ఎందు నీకు ఆసక్తి ఉందో అన్య విషయాల మీదనే నీకు ఆశ్రయం కూడా ఉంది పరమేశ్వరుని ఆశ్రయించుకోవాలనుకో అప్పుడు పరమేశ్వరుడి ఆశ్రయస్థానం షెల్టర్ అక్కడే ఉంది మనకు అనేది అర్థం కావాలి అన్యాశ్రయాణం త్యాగ అప్పుడు జరుగుతుంది కాబట్టి మదాశ్రయ నన్ను ఆశ్రయించుకొని ఉండాలి అది ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా జ్ఞాత్వ అది తెలిస్తేనే విదిత్వ ఏమని తెలియాలి ఏమని తెలియాలి నా జీవితం పరమేశ్వరుడి మీదనే ఆధారపడి ఉంది మీద ఆధారపడి శ్వాసల్ని కదిలించే వాడి మీద ఆధారపడి ఉంది కోట్లాది లక్షలాది శ్వాసలు తీసుకోవచ్చు కాని ప్రాణం పోయేటప్పుడు ఒకే శ్వాస అంతే ఎక్కడో ఆగుతుంది అంతేను కాబట్టి ఇన్ని శ్వాసలు నేను పీలుస్తూ ఉంటే ఏది నా చివరి శ్వాస నాకు తెలిసి రావడం లేదు అది ఎవరికి తెలుసు సర్వజ్ఞుడికి తెలుసు సర్వజ్ఞని చేతిలో ఉంది ఈరోజు నేను జీవిస్తున్న ఏ రోజు ఈ దేహం శవంగా మిగిలిపోతుందో పరమేశ్వరుడు అకౌంట్లో ఉంది అది ఆయన బుక్కు తీస్తే కనపడుతుంది ప్రారంధాన్ని అనుభవించడం కోసమే వచ్చిన శరీరం ప్రారంధానుభవం కోసమే వచ్చింది గనక ఆ అనుభవం అయిపోయిన తరువాత ప్రారంధానుభవం తీరిపోయిన తరువాత క్షణం ఉండమంటే ఈ దేహం ఉండదు ఎంతవరకు ఈ ప్రారంధం ఉందో పరమేశ్వరుడికే తెలుసు కాబట్టి నా జీవనానికి ఆధారమైనటువంటి పరమేశ్వరుడి మీద ఆధారపడి జీవించడమే భగవద్శ్రయం లేదా అన్యాశ్రయం ప్లీజ్ వెరీ ఇంపార్టెంట్ ఇది తన మనుగడకు ఆధారమైనటువంటి జలాన్ని ఒక్క క్షణం వదిలిపెట్టదు చేప అది ఎంత దుర్గంధ భూ దాంట్లో ఇంత సుగంధం ఉందా అనిపిస్తుంది ఆలోచిస్తే చేప దుర్గంధంగా ఉండొచ్చేమో గాని దాంట్లో ఎంత సౌరభం ఎంత సుమభావాలు ఉన్నాయి అందులో తన జీవితానికి ఆధారమైనటువంటిది తన మనుగడకు ఆధారమైనటువంటిది జలం ఒక్క క్షణం వదిలిపెట్టి ఉండలేదు చేపనే నీటి నుండి తీసి బయటేయండి ఒక్క క్షణం ఉండలేదు అల్లాడిపోతుంది ఎందుకని నీటి వల్ల నేను బ్రతుకుతూ ఉన్నాను గనక ఈ జలమే ఆధారం గనక దీన్ని ఆశ్రయస్థానం నాకు ఇదే గనక దీన్ని ఆశ్రయించుకొని నేను జీవిస్తూ ఉన్నాను గనక నా బ్రతుకు నా మనుగడకో ఆధారమైనటువంటి జలాన్ని విడిచిపెట్టి నేను జీవించలేను అనేటువంటి జ్ఞానం మత్స్యానికి ఉంది చేపకుంది తుంభయే సరోవరు మై బనీ మచ్చ తు భయే సరోవరు మై బనీ మచ్చియా తుంభయే సరోవరు మై బనీ पकीया जो तुमने तोड़ दिया मैं नहीं तोरे वो तुमने तोड़ दिया నువ్వు నన్ను వదిలిపెట్టచ్చు గాని కృష్ణ నేను నిన్ను వదిలిపెట్టలేను తుంభై సరోవరు మైబనీ మచ్చియ నీవనేటువంటి సరోవరంలో నేను ఒక చేపను అది అవగాహన మీరా మీరా భయంటది కాబట్టి తన మనుగరకు ఆధారమైనటువంటి జలాన్ని వదిలిపెట్టి చేప ఏ విధంగా అయితే జీవించలేకపోతుందో నా జీవితానికి ఆధారమైనటువంటి నిన్ను వదిలిపెట్టి ఆశ్రయమైనటువంటి నిన్ను వదిలిపెట్టి ఆశ్రయస్థానాన్ని నిన్ను వదిలిపెట్టి అన్యాశ్రయాలను నేను ఎప్పుడు కూడాను ఆశ్రయించను అవి నాకు అవసరం లేదు తుంభయే తరువురు మైబని పక్షియ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ కాబట్టి తన మనుగరకు ఆధారమైనటువంటి జలాన్ని చేప ఎట్లాగైతే వదిలిపెట్టడం లేదో అలాగే నిన్ను విస్మరించి నేను జీవించలేను నంబర్ వన్ రెండవది ఒకవేళ కనుక విస్మరించి ప్రపంచంలోకి వెళ్ళిన అన్యాశ్రయాలకు వెళ్ళినా ఏం జరుగుతుందో తెలుసా ఓ చెట్టు మీద ఉండేటువంటి పక్షి అక్కడి నుంచి గనక ఎగిరితే ఎంతసేపు అది ఎగిరినా రెక్కలు నొప్పిబుట్టినప్పుడు మళ్లీ వచ్చి చెట్టు మీదనే ఎట్లాగైతే వాలనో ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి రుగ్మతల మధ్య అవసరం లేని వాటినన్నింటినీ అవసరాలుగా భావించుకొని నేను ఎవరుతూ ఉండినా అలిసిపోయినరోజు నీ పాదపద్మాలు చేరితే తప్ప నాణ్య బంధే అయ్య మరొక మార్గం అంటూ నాకు అనిపించడం లేదు ఈ భావన సుస్థిరంగా దృఢంగా ఎవరిలో అయితే నిలబడిపోయి ఉంటుందో అటువంటి వాళ్ళు భగవంతుణ్ణి పొందుతారు భగవంతుణ్ణి పొందుతారంటే అన్యాశ్రయాణం త్యాగర్ భగవంతుడిని ఆశ్రయించుకొని ఉన్నాడు మరి భగవంతుడిని ఆశ్రయించుకొని వాడు భగవంతుని పొందాలనుకునేటువంటి వాడు భగవంతుడిని తప్ప మరొక దాన్ని ఎందుకు దాని వెంట పరిగెత్తాడు అని తెలియక ద్వారకకు పోయారు కదా ఇద్దరు ఇద్దరికి రక్షణ కావాలా చూడండి తమాష అన్యాశ్రయాలని మనం ఏవైతే అంటున్నామో అవి రక్షణనిస్తాయా లేక భగవంతుడు రక్షణనిస్తాడా ఇద్దరు వెళ్ళారు కదా ద్వారకకి అర్జునుడు వెళ్ళాడు దుర్యోధనుడు వెళ్ళాడు ఇద్దరు ద్వారకకి వెళ్ళారు కురుక్షేత్రం ముందు చూసారా ఇక్కడ తెలుస్తుంది మనకు అన్యాశ్రయాణం త్యాగా అంటే ముందు వచ్చినవాడు దుర్యోధనుడు తాను ముందు చూచింది అర్జునుడిని ఇది కదా కాన్ఫ్లిక్ట్ అక్కడ సరే అని అనుకోండి అవకాశం అర్జునుడికి దుర్యోధనుడి మనసు ఎట్లా ఉంది ఎవటే చెప్పాడు పది లక్షల మంది సైన్యం వస్తారు ఒకవైపు మీతో కలిసి యుద్ధం చేస్తారు ఎందుకంటే ఇద్దరు వచ్చారు కనుక ఇద్దరు కావలసిన వాళ్లే గనక నా దగ్గరికి ఇద్దరు వచ్చినప్పుడు ఎవరిని తిప్పి పంపను నేను చతుర్విధా భజంతేమ జనా సుకృత అర్జున అర్థో జిజ్ఞాసులు అర్ధార్థి జ్ఞానిచరతర్శ అర్జున డబ్బు కోసం వచ్చేవాడు కూడా ఉంటాడు అంటూ పరిగెత్తాడు ఎక్కువ నైంటీ పర్సెంట్ వాళ్ళే నాకు తెలుసు సరేనా వాళ్ళకి ఏం కావాలి అర్ధార్థి డబ్బు కావాలి అవో తీసుకునిపో పాపం ఏమడితే అది ఇస్తా ఎందుకని నేను తప్ప ఎవరున్నారానికి ఇస్తాను కానీ పెద్దగా వాళ్ళని చూడాలని నాకు అనిపించదు వాళ్ళు వచ్చి నన్ను చూస్తారు వాడు నన్ను చూసినా కూడాను వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుంది తెలుసా పోయినసారి లక్ష రూపాయలు ఇచ్చావు కదా ఈసారి రెండు లక్షలు ఏనుంటది కాబట్టి వాళ్ళకి ధనం మీదనే ఉంటది గనక ఆవిడ కూడా నా హ్యాండ్ ఓవర్ లోనే ఉంది గనక నేను ఆవిడతో చెప్తాను ఫోన్ చేసి అదిగో అతను వచ్చాడు చూడని నేను చూడాల్సిన అవసరం లేదు నన్ను చూడాలనుకునేవాడిని నేను చూస్తా ఆవిడని చూడాలనుకుంటే ఫోన్ చేస్తా అంతే సింపుల్ అందువల్ల టెక్నిక్ ఉంది కలో వెంకటనాయక ఈ కలియుగంలో అందరికీ సరిపోయాడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ మనం గుంజి గుంజి గుంజి ఇప్పుడు పాలు తీస్తారు చూడు ఆవు దగ్గర పోయి వాడు చెంబుడు చెంబు ఇస్తుంది అనుకోండి పాలు రెండు చెంబులు ఇచ్చినా కూడా లాస్ట్లో ఇట్లని ఇంకేమన్నా వస్తుంది అనుకోండి ఇంత పట్టుదల ఉంది కనుక అంతకు మించిన పట్టుదల కలిగిన దేవుడు మనది సరళ వడ్డీ అయితే అంది చక్కెర అది కదా వటికసరవాడా వడికసరవాడంటే కొద్ది ఏమన్నా కొద్దిగా ఎగ్జామ్స్ ఏమని అడుగుతూ పోవడం అది ఎంత వడ్డీ తీసుకుంటావు మా దగ్గర అని అర్థమవుతుంది కాబట్టి నన్ను చూడాలని వచ్చాను అనుకోండి నేను చూస్తా ఆవిడ కోసం వచ్చారనుకో ఆవిడ ఫోన్ చేస్తా వాళ్ళని చూడండి నేను కానీ నా దర్శనం అయితేనే ఆవిడ కూడా ఎందుకంటే ఆవిడ ఫైల్లో మళ్ళీ నేనే సంతకం పెట్టాల అప్రూవ్డ్ నేనే మళ్ళీ అర్థమవుతుంది నోట్ని అప్రూవ్ చేయాల్సింది నేనే కానీ ఆవిడ అక్కడ నుంచి సబ్మిట్ చేయాలి నాకు అది ఇదంతా పెద్ద ఆఫీస్ సార్ అర్థం అవుతుండే అందుకని స్వామిలే ఎవరైనా ఉండరు ఆ విధంగా కళ్ళు గప్పేసిన నామాలు ఏందండి బాబు నామాలు ఎక్కడ పెట్టుకుంటాం కానీ కదా నామాలు పెట్టుకునే పద్ధతి ఏంటి ఇక్కడ పెట్టుకుంటాం ఇంకా కొంత గొప్పవాళ్ళమైతే ఇతరుల పెడతాం అర్థమైందే భగవంతుని ఎక్కడ పెట్టుకోవడం కళ్ళే కనపడాలే ఎందుకో తెలుసా నేను చూడనే చూడను నువ్వొచ్చి నాకు చూడు భావగ్రాహి జనార్దన నీ మనసులో ఏముందో నాకు తెలుసు నన్ను చూడడానికి వచ్చావా అదిగో పూరం దర దాస్ వచ్చాడు నేను కళ్ళు తెరిచాను అర్థమవుతుంది ఆది శంకరాచార్య స్వామి వచ్చాడు శ్రీచక్రం లేయడానికి కళ్ళు తెరిచాను అట్లా నిన్ను చూడాల్సిన అవసరం లేదు ఎందుకని నన్ను చూడటం నువ్వు రాలేదు నీకు అన్యాశ్రయాణం దుడు తెచ్చుకో లడ్డు పట్టుకో నాకేం అబ్జెక్షన్ లేదు నీళ్లు కావాలనుకుంటే మాత్రం అన్యాశ్రయాణం త్యాగా కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యా పది లక్షల సైన్యం ఉంది రథ గజ త్వరగా పదాదులు అవి ఒకరి వైపు ఉంటాయి నేను ఒకరి వైపు ఉంటాను నేనొక్కడినే సింగిల్ ఇంకెవ్వరు రాడు నా సర్బెండ్ కూడా రాడు కూడా నేనొక్కడినే వస్తాను వాళ్ళందరూ కలిసి యుద్ధం చేస్తారు నేను యుద్ధం చేయను అర్థమవుతుంది కూతురిని తింటూ ఉంటాడు అంతే యుద్ధం జరుగుతూ ఉంటే ఈయన తిని మంగళం పాడమే చేసేది ఏమీ లేదు నేనేది అని అంటే అంటే దుర్యోధ మనసు ఎక్కడుంది యుద్ధం చేయలేని అతను ఇతను ఒక్కడు మనకేం ఉపయోగం పది లక్షల మంది వచ్చేటప్పుడు రథ గజ త్వరగా పదార్థుడు నాకు అవి కావాలి అనే ఆలోచన కాని మొదట అర్జునుడికి ఇస్తే అర్జునుడు ఏమంటాడు భగవాన్ నాకు నువ్వే కావాలి నాకు అవన్నీ అవసరం ఏమయ్యా వాళ్ళు యుద్ధం చేస్తారా నేను చేయండి అర్జున నాకు అవసరమే లేదు చూడండి తమాషా అన్యాశ్రయాణం త్యాగా అది అనన్యమైన భక్తి అర్జునుడు అంటే పార్థస్యచ అన్నాడు సంజయుడు పార్థుడంటే అర్జునుడు చిన్న విషయం కాదు మహాత్ముడు చూడు పరమేశ్వరుని ఎన్నుకోగలిగాడు ఎవడీ ప్రపంచంలో మహాత్ముడు అంటే భగవంతుడు ఎవడే ఎన్నుకోగలుగుతాడు వాడే మహాత్ముడు భగవంతుని ఎవడు ఆశ్రయించుకుంటాడు వాడే మహాత్ముడు అవుతాడు ఒకరోజు అర్థమవుతుంది మరి అన్ని దిశపోయాడు దుర్యోధుడు ఏమైంది అన్యాశ్రయాన అవన్నీ కలిసి ఏం చేయగలిగాయి ఉద్దరించగలిగాయి కాబట్టి ఇది అర్జునుడి తెలుస్తుంది కాబట్టి అన్యాశ్రయాలు సమస్తమైనటువంటి ఏవైతే ఆశ్రయస్థానాలుగా ఈరోజు మనకు కనపడుతూ ఉన్నాయో అనిశ్చమైనటువంటి ఈ ఆశ్రయించుకోవడం కాకుండా వాటిని త్యాగం చేసి పరమేశ్వరుణ్ణి ఆశ్రయించుకోవాలి మామేవ ఆశ్రయం प्रतिपद्यते मेवा न्वर पर अर्थमेंटे आश ये वेपू कदिला कृष्ण आश तो कदीला శ్వాస నివు కాగా శ్వాస మిగిలింది ఆశ యటో పారిపోయే శ్వాస ఉన్నంత వరకు శ్వాస లాగు వరకు నీ సేవా ఇది అన్యాశ్రయాగా కాబట్టి ఒకప్పుడు ఉండొచ్చు ఆశ తెలియని రోజుల్లో ఉండొచ్చు తప్పు లేదు ఉంటది మనం సామాన్యులు పేరు ప్రఖ్యాతుల కోసం వాటి కోసం వీటి కోసం మనసులు రుబలాట పడి ఉంటాయి కానీ క్రమేపి కాలక్రమేణ శుభానుక్రమంగా ఎదుగుతూ వస్తే ఒక దశలో అవి వెతికినా కనపడవు ఇంతకాలం నాకు కూడా ఉన్నవి ఏమైనాయి ఎటుపోయినాయి లేవే అవన్నీ కనుక ఒకప్పుడు ఉండింది ఆశతో కదిల్లాను శ్వాస నీవు కాగా శ్వాస మిగిలింది ఆశ యటో పారిపోయే స్వాస లాగువరకు నీ సేవ ఆపనయ నీ అడుగుల కడ పడి ఉన్ని కృష్ణ కనుక మనకి ఏం కావాలో తెలిస్తే మన మనసు అక్కడ ఉంటుంది అది అందువల్ల ఆసక్తి వచ్చిన తరువాతే ఆశ్రయం ఎప్పుడు కూడా కనుక మనకు భగవదాశ్రయం ప్రధానమైనటువంటి విషయం తెలిస్తే అన్యాశ్రయాలు పోతాయి కనుక ఇప్పుడు అర్థం ఇది అంటే ఏంటో ఆ శ్లోకం అందరూ చెప్పొచ్చు అనన్యా చింతయంతో మాము ఏ జనా పరియుపాసతేయుక్తానా యోగక్షేమం వహా్యహం అనుష్ ఎంతసేపు పడుతుంది ఆ శ్లోకం అట్లా స్థిరపడాలి అన్యాశ్రయాణం త్యాగ అనన్యత కాబట్టి ఆ తొమ్మిదవ సూత్రం ఏదైతే ఉందో తస్మిన్ అనన్యత తద్విరోధి ఉదాసీన రెండు పదాలు వచ్చాయి గనక అనన్యత ఉదాసీనత అనన్యత దానికి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది ఇది అనన్యత అంటే అన్యాశ్రయాల్ని త్యాగం చేయడం ఏదైతే ఉందో అది అనన్యత ఇక ఉదాసీనత ఉంది లోకవేదు తదనుకూలాచరణం తద్విరో ఉదాసీనత లోక వేదేశు లోకేషు వేదేశు ఇతి తదనుకూలాచరణం ఇప్పుడు అన్యాశ్రయాన్ని వదిలిపెట్టాము భగవంతుడే ఏకైక ఆశ్రయంగా మనకు మిగిలిపోయాడు కాదు ఇది అనన్యతలో మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఉదాసీనత అంటే ఏంటో మనకు అర్థం కావాలి ఉదాసీనత ఏంటి అంటే లోక వేదేషు అంటే లోక కర్తవ్యషు వేద కర్తవ్యషు ఇది కాబట్టి మనకు కొన్ని లౌకికమైనటువంటి ధర్మాలు ఉన్నాయి మనం ఆచరించవలసినవి ఆ కర్తవ్యాలు మనం చేస్తూ ఉంటాం అట్లాగే లౌకిక కర్తవ్యాలతో పాటుగా వేద కర్తవ్యాలు కూడా కొన్ని ఉంటాయి చేయవలసినటువంటి ఉంటాయి అవి తర్పణాలు కావచ్చు తద్దనాలు కావచ్చు ఏదైనా సరే కాబట్టి శాస్త్రం నిర్ణయించేటువంటి కూడా కొన్ని ఉంటాయి మనం చేయాలి వ్యక్తిగతంగా ఎవరి కర్తవ్యాలు వాళ్లకు ఉంటాయి అది అక్కడ ఇంకే ఎవరెవరు చేసే కర్మలు అందరం ఒకే విధమైనటువంటి కర్మలు చేయలేం కర్మలు చేయకుండా ఈ ప్రపంచంలో బ్రతకలేం అందరం కర్మలు చేస్తూ గానీ అందరం ఒకే విధమైనటువంటి కర్మలు చేయలేం ఎందుకని అందరి అవసరాలు ఒక విధంగా లేవు అందరి మనసులో ఒక విధంగా లేవు కాబట్టి ఎవరెవరికి ఏది అవసరము ఎవరి మనసులో ఏది కావాలని ఉందో వాళ్ళు ఆ కర్మలు చేస్తూ ఉంటారు ఈ ప్రపంచంలో ఈ విధంగా లౌకిక కర్మలు నడుస్తూ ఉంటాయి కాబట్టి లోక అంటే లౌకిక కర్తవ్యు వేద వేదేషు వైదిక కర్తవ్యశు ఇది కాబట్టి లౌకికమైనటువంటి కర్తవ్యాల్లో కానీ వైదిక కర్తవ్యాల్లో కానీ తదనుకూలాచరణం ఏదది పరమభక్తి ప్రేమ రూపమైనటువంటి భక్తి అమృతస్వరూపమైనటువంటి భక్తి అనన్యభక్తి అనన్యత తస్మిన్ అనన్య మృదు అన్యాశ్రయాణం త్యాగ అది అనన్యభక్తి దానికి అనుకూలంగా ఉండాలి లోక వేదేశు లౌకిక వైదిక కర్తవ్యేషు వీటిని ఆచరించేటప్పుడు తద్ అనుకూలాచరణం అనన్యభక్తికి అనుకూలంగా ఉండాలి తద్విరోధిషు దానికి భిన్నంగా ఉండే విషయాలు ఎందు ఉదాసీనత ఉపేక్షాభావం కలిగి ఉండాలి తటస్థంగా ఉండాలి ఇన్ఫరెంట్ గా ఉండాలి అంతేంకెళ్ళి కాబట్టి అంటే అనన్యభక్తి అనన్యత ఏదైతే ఉందో అన్యాశ్రయాన్ని త్యాగం చేసినటువంటి అనన్యభక్తి ఏదైతే ఉందో తదు అనుకూల ఆచరణం ఇది భక్తికి విహితాచరణం ఏది విహితమో ప్లీజ్ దాన్నే ఆచరిస్తూ ఉండడం ఎందుకని అటువంటిది ఆచరించడం వల్ల ఇప్పుడు మనలో ఉండేటువంటి భక్తి స్వల్పంగా అల్పంగా ఉండినా తదనుకూలాచరణం గనక వృద్ధి చెందుతూ ఉంటుంది ప్రతిక్షణ వర్తమానం భక్తి పెరుగుతూ ఉంటుంది భక్తి పెరిగి కొద్దీ హృదయం శాంతిని అనుభవిస్తూ ఉంటది పరమేశ్వరితో మనకు సంబంధం దృఢపడుతూ ఉంటది కాబట్టి విహితాచరణం అంటే ఈ విహితాచరణం మనకేం తెలుస్తుంది అనుకూలాచరణం తత్ ఏది యత్ విహితాచరణం వ్యవహృతం శాస్త్రేణ శాస్త్రం ఏదైతే మనకు చెబుతూ ఉందో ఇది అనన్యభక్తి అని తెలియజేస్తూ ఉంది కదా కాబట్టి ఆ విషయాన్ని ఆచరించడం తత్ అనుకూలేన ఆచరణం అనుకూలాచరణం అనుకూలైన ఆచరణం దానికి అనుకూలమైనటువంటి ఆచరణను కొనసాగిస్తూ ఉండడం అంటే భక్తిని రక్షించుకునే పద్ధతిది ప్లీజ్ ప్పుడు ధనాన్ని ఎట్లాగైతే రక్షించుకుంటాము బాబు ఇప్పుడు ధనం ఉంది మంచిగా అతను రక్షించుకుంటాం కదా దానికి మనకు ఒక పద్ధతి తెలుసు ఏదో ఒకటి తెలుసు మనకు ఎక్కడో ఒకటి ఈ ఊరికే పోయేటప్పుడు పోతాయి రక్షించుకునేది ఏమి లేదు నాకు ఆశ్చర్యంగా ఉంటాయి ఒక బీరు అవ చూపెట్టే ఒక ఇంట్లో ఉంటే నేను స్వామిజీ తిట్టడం బాగుందండి కొత్త దిశ బాగుంది దాన్ని తీసి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకరా అక్కడొకరా అని బాగానే ఉంది స్వామిజీ ఇక్కడ ఒకట ఎక్కడ అది మామూలుగానే ఉంటాయి మీరు చూసి అంటే చూడడానికి మామూలుగా ఉంటుంది ఇట్లంటే అది పక్కకు వస్తుంది అట్లా చేయి పెడితే లోపల ఒక లాక్కర్ ఉందట ఇది దొంగ తెలీదా అసలు ఇట్లా చేయమని చెప్పింది వాడే వాళ్ళకి అసలు నీకు అర్థమైనట్లేదు సార్ వాడే పోయి చెప్పింది ఇట్లా మీరు చేయండి అట్లా నేను తీసుకుంటానని కదా ఎందుకనంటే తప్పు లేదు అంటే అక్కడ పెడితే తీసుకోలేడేమోనని అంతదాకా వచ్చినవాడు ఊరికే పోతాడని నేను అనుకోలేదు నీకు నాకు రక్షణ లేకపోవచ్చు కానీ దొంగగా కావాల్సినంత రక్షణ ఉంది సమాజంలో అందువల్ల వాడు వచ్చాడంటే మాత్రం డెఫినెట్గా తీసు రానంత వరకు వచ్చిన తర్వాత వాడిది ఓకే ప్రయత్నం చేస్తున్నావు అనుకో నథింగ్ రాంగ్ ప్రయత్నం చేయొచ్చు అది కాబట్టి ఇక్కడ కూడాను అనుకూలైన ఆచరణ ఎందుకో తెలుసా భక్తిని రక్షించుకోవాలి సార్ ధనాన్ని ఇన్ని కోణాల్లో రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా విపరీతం ఇప్పుడు కూతురుంటుంది ఆమెను ప్రేమిస్తూ ఉంటాం అల్లుడు వస్తాను ఇంకా ప్రేమలు ఎక్కువైపోతాయి కొడుకుంటాడు కొడుకుని ప్రేమిస్తుంటాం ఆ తర్వాత కోడలు వస్తుంది అనుకోండి వాళ్ళకి కనుక అబ్బాయి పుడితే ఇంకా అక్కడ వాడిని ఎత్తుకొని వాడు ఏమన్నా చేయని గొడవలు దాని ఏమన్నా దడపని నేను చెప్పేది ఏంటంటే వాళ్ళని తప్పు కాదు ఒక్కొక్కరు మనకు తగులుకుంటా ఉంటే వాళ్ళకు మనం మరీ గాఢంగా తగులుకుపోయి ఈ ఆశ్రయాలు నన్ను రక్షిస్తాయంటే కొడతాయి దెబ్బ విపరీతంగా కొడతాయి ఆ కొట్టినప్పుడు అర్థమవుతుంది అబ్బా ఇంత దెబ్బ ఫ్యాటబ్బులోనే ఇది ఇదేం చిన్నది కాదే అనిపిస్తుంది అందువల్ల ఎంతవరకు ఉండాలని అంతవరకు ఉండాలి కూరలో ఉప్పు ఎంత ఉండాలి ఉప్పు లేకపోతే ఎట్లా అట్లని చెప్పి ఇంత పోస్తే ఎట్లా ఉప్పే రుచి ఎంత ఉండాలని అంత ఉండాలా కూరలో ఉప్పు ఎంత ఉండాలని అంత ఉండాలా కంటిలో కాటుకు ఎంత అంత ఉండాలా ఏదో కాటుకుంటే కళ్ళు బాగుంటాయని కాటుకో అని ఇంత పెట్టుకొని వస్తే భర్త అంటాడు ఏంది బాధ నాకే భయంగా ఉంది ఏదో కాటుకు పెట్టుకున్నావు మరీ ఎంత ఏంటని కాబట్టి దేనికైనా ఒక హద్దు ఉంది కనుక అందరితో కలిసి జీవిస్తున్నాం కదా అందరిని ఎట్లా విస్మరిస్తాము అని నువ్వు అనుకోవచ్చు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి అదే అన్యాశ్రాయణం త్యాగ కాబట్టి తద్విరోధిషు ఉదాసీనత ఇది భక్తిని రక్షించుకోవడానికి ఒక్కసారి గనక అది డేంజర్ జోన్ లో పడిందే అనవసరమైనటువంటి గనక డెవలప్ చేసుకున్నావా పెరుగుతూ ఉంటే పోతూ ఉంటది బాహుల్యావకాశత్వాత్ శాస్త్రం బాహుల్య అవకాశత్వాత్ పెంచే కొద్దే పెరుగుతూ ఉంటుంది సార్ కాబట్ అది ఆగేటువంటి అవకాశమే లేదు కనుక తద్విరోధిషు ఉదాసీనత ఉదాసీనత లోకవేదేశు తద్ అనుకూలాచరణం ఏంటి చెప్పండి తదు అనుకూలాచరణ ఏమి లేదు దైవానికి అనుకూలంగా మనం జీవించడం ఆచరణం అంటున్నాడు గనక ధర్మబద్ధంగా ఉండేటట్టుగా చూసుకోవడం అంతేమి లేదు అదే ధర్మాచరణమే అనుకూలాచరణం ఎందుకని ధర్మరూపంలో దైవం ఉండడం చేత స్వకర్మణాతం అభ్యర్చ అర్జున సిద్ధిం విందతి మానవా అద్భుతం పద్దెనిమిదో అధ్యాయం స్వకర్మణ స్వస్యకర్మణ ఏ కర్మ అయితే నువ్వు ఆచరిస్తూ ఉన్నావో దానిని ధర్మబద్ధంగా ఆచరించడం భగవంతుడికి అనుకూలంగా జీవించడం అది పరాభ అప్పుడు నువ్వు మనం భక్తిని రక్షించుకోగలం అట్లా కాకుండా కాంప్రమైజ్ అయ్యి వేరే విధంగా జీవించామనుకోండి ఎవరికి నష్టం కాంప్రమైజ్ అయితే ధర్మంతో కుదరదు ఇవంతా ధర్మబద్ధంగా జీవించినవాడు ప్రశాంతంగా ఆనందంగా ఉంటాడు డబ్బు ఉండినా లేకపోయినా అధర్మ పరుడు మాత్రం నిద్రపోయే అవకాశం లేనే లేదు ఎందుకని ఇతరుల ఎదురైపోయిన వాడికి తెలుసు వాడా అధర్మంగా చేరించాడని తను ఏం చేశాడో తనకు తెలుసు తన మనసు తన దగ్గరే ఉంది చేసిన మనసు తన దగ్గరే ఉంది అది జ్ఞాపకం చేస్తా ఉంది మనిషి నిద్రపోయే అవకాశం లేదు కాబట్టి తదనుకూల ఆచరణ ఏ విధమైనటువంటి ఆచరణ వల్ల మనం ప్రశాంతతను పొందుతామో దాన్ని ఆచరించాలి తప్ప తద్విరోధిషు అటు దానికన్నా విరుద్ధంగా ఉందనుకోండి ధర్మానికి విరుద్ధంగా ఉండేటువంటి దాన్ని అవిరుద్ధంగా అవిరుద్దంగా ఉందనుకోండి ఓకే అది కూడా భగవత్ స్వరూపం ధర్మా విరుద్ధో భూతేశు కామోస్మి భరతర్షవ ఏ అర్జున కోరిక కూడా నా స్వరూపం నిన్న చెప్పాను కదా ఇచ్చాశక్తి నేనిచ్చింది ఆ కెపాసిటీ కాకపోతే ధర్మానికి విరుద్ధం కాకుండా నువ్వు ఎన్నో కోరుకో ఈ ప్రపంచంలో మహాత్ములు చేస్తారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చూస్తే ఆశ్చర్యమైపోతుంది మనకు ఒక వివేకానందాన్ని చూస్తే ఒక రామతీర్థన్ చూస్తే వాళ్ళ జీవిత కాలంలో ఇంత ఎట్లా సాధించగలిగారని కోరికలు ఉన్నాయి ధర్మానికి విరుద్ధం కాకుండా ఉన్నాయి ధర్మానికి విరుద్ధంగా అప్పుడే మనలో ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది ఏ ఘర్షణ లేకుండా ఉంటుంది ఏ సంఘర్షణ లేకుండా ఉంటుంది సంఘర్షణ ఉండే మనసులో భక్తి నిలవదు నిలిచే అవకాశం లేదు ఎప్పుడైతే మన హృదయం ఘర్షణకు లోనవుతూ ఉందో భక్తి నిలిచే అవకాశం లేదు ఘర్షణల మధ్య భగవంతుడు నిలబడు నిలబడు ప్లీజ్ అండర్స్టాండ్ కనుక ఘర్షణ లేనటువంటి జీవనం స్వకర్మ తమ్ అభ్యర్చ తమ్ ఈశ్వరం అభ్యర్థ రాను రామవుతుంది మనం చేసే ప్రతి కర్మ ఈశ్వర కర్మగా మారిపోతుంది ఇంకంతే ఇంకేం లేదు అక్కడ వర్క్ ఈజ్ వర్షిప్ అనేది పని ఎప్పుడూ పూజ కాదు భక్తుడు పని చేస్తే పూజ అవుతది ఎందుకని ఎద్యకర్మ కర్మే తఖిలం శంభో తవ ఆరాధన భగవాన్ నేను చేసే ప్రతి కర్మ కూడా నీకు పూజే ఎందుకని నా కర్మలో ఏమో ధర్మం ఉంది ధర్మ రూపంలో నువ్వున్నావు ధర్మబద్ధంగా నేను జీవిస్తున్నాను గనక ధర్మ రూపంలో నీవు ఉన్నావు గనక ధర్మాచరణ పూజనం పూజన అది కాన్ఫ్లిక్ట్ ఉండే అవకాశమే లేదు తద్విరోధిషు అంటే లౌకిక విషయూ వైదిక విషయసు ఉదాహరణకి ఇప్పుడు వేదం చాలా చెప్తూ ఉంది అయ్యా నువ్వు ఈ విధమైనటువంటి యజ్ఞ యాగాదులు చేస్తే నీకు స్వర్గం వస్తుంది అది అన్నాడు అనుకోండి భక్తుడు మంచిది సార్ అంట అంతేగాని సమితి వెతుకురాంటాడా లిస్ట్ రాసివ్వండి సార్ యజ్ఞానికి అంటాడా అదే అక్కడ ఇప్పుడు ఇదే కదా నడుస్తా ఉండేది అందువల్ల శాస్త్రాన్ని వినాలి ఎక్కడ మనం మిస్ అయిపోతున్నామో లింక్ ఎక్కడ పోతా ఉందో తెలుసుకోవాలి ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో సమాజం ఏమో నా జీవితంలో ఆశ్చర్యంగా ఉంది నేను పుట్టిన ప్రపంచమేనా ఇది నేను పెరిగిన ప్రపంచమేనా నేను భగవంతుని కోసం పరితపించిన ప్రపంచమేనా ఇది ఏదో కొద్దో గొప్ప తెలిసిన తర్వాత భగవంతుని గురించి నేను ప్రవచించిన ప్రపంచమేనా ఇది ఒక నలభై ఐదు సంవత్సరాల సేవా జీవనంలో విచిత్రమైపోయింది ఎక్కడ పోతా ఉందో లేదు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అయ్యా నువ్వు గనక ఇది చేస్తే నీకు అది జరుగుద్ది అంటాడు ఇది జరుగుద్దు అంటాడు నువ్వు ఆలయం చుట్టూ ఇన్నిసార్లు తిరుగు అంటాడు ఆలయ భక్తులు తయారు చేసేవాడు ఉండాలే కాని అచ్యుత భక్తులను తయారు చేసేవాడు ఎక్కడ ఏంటో ఇప్పుడు ఏమవుతుంది ప్రతి మనిషికి టెంప్టేషన్ నువ్వు బాగుంటావు నీ పిల్లలు బాగుంటారు అది బాగుంటుంది ఇది ఇప్పటికేమన్నా బుద్ధి ఉంటాయి కదా చెప్పేవరకు ఉందని నేను అనుకోవడం లేదు ఇది కానీ బిజినెస్ కనుక దాని గురించి నేను మాట్లాడు వినేవాడికి ఉండాలి అంటాడు అసలు ఏం కావాలి ఎందుకు నీకు అసలు భగవంతుడు ఎందుకు నీకు నువ్వు బీ హ్యాపీ పో సినిమా పో హైగా ఉండు ఏదో ఉద్యోగం చేసుకో డబ్బు తెచ్చుకో వ్యాపారం చేసుకో డబ్బు తెచ్చుకో సినిమా పో పిల్లలతో భార్యతో హైగా ఉండు ఎందుకు నీకు అసలు భగవంతుడు ఇది పురుషార్థ నిశ్చయం అసలు భగవంతుని ఎందుకు కావాలన్నో తెలియాల ఫస్ట్ అది డిసైడ్ అయిన తరువాత నేను ఎక్కడికి పోవాలి అనేది కనుక మనిషికి అర్థమైతే ఆ తరువాత నువ్వు మొమెంట్ కూడా పోరు వాడు వాడు పోవాల్సిన చోటుకే పోతాడు ఇంటి దగ్గర మీరు బయలుదేరారు మీరు వచ్చేది నిజాం కాలేజ్ గ్రౌండ్కి మార్నింగ్ క్లాస్కి మీకు తెలుసు మధ్యలో ఎవడైనా మిమ్మల్ని మెహబూబ్ కాలేజీ వరకు పోరు మీరు అట్లా మీకు ఎక్కడికే వస్తారు ఎందుకంటే మీకు తెలుసు కనుక కాబట్టి ఇది పురుషార్థ నిశ్చయం అలా ఎంతమంది ఉన్నారు చెప్పండి కాబట్టి భగవంతుని సంబంధించినటువంటి జ్ఞానమే మనకు లేకపోగా ఎట్టుపోతున్నాము అర్థం కాగున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం గనక మాకు స్వర్గం అంటే పరాభక్తిలో ఉండేవాడు నాకు అవసరం లేదంటాడు మా ఇంట్లో నిన్న ఏమైంది నూనె లేకుండానే దీపం వెలిగింది మా ఇంటికి కూడా వచ్చి వెలిగిస్తున్నా నువ్వు దేనికే నువ్వు కొనుక్కో డబ్బులుండవు కదా కొనుక్కో ఏమి నూని కొనుక్కోవే దానికి ఎందుకు దీపం వెలిగించుకోవడానికి ఇంత పెద్ద విషయం ఎందుకని కానీ ఒక్కటి నీ ఇంట్లో వెలిగిన దీపం ఆరిపోకుండా చేయగలవా చెప్పు నువ్వు కానీ నువ్వు నమ్ముకున్నా ఆయన వాట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ నాన్ సెన్స్ నాన్ సెన్స్ సెన్స్ ఉందని అడుగుతారా నేను అందుకని నాన్ సెన్స్ అంట అన్యాయం అయిపోతాడు వినేవాడు అన్యాయం అయిపోతాడు ఉభయ భ్రష్త్వం అంతే ఇంకేం కప్పల తక్కిడే కనుక రాత్రి చెప్పారు చూచారా విశ్వామిత్ర మహర్షి ఈయనయాంతి మహర్షయ సత్యద్రష్టలైన మహర్షులు ఏ మార్గంలో అయితే నడిచారు దట్స్ ద ఓన్లీ వే బా గుర్తుపెట్టుకోండి బాగుపడాలనేవాడికి అదొక్కటే మార్గం చెబుతున్నా అరవై సంవత్సరాల జీవితంలో నలభై సంవత్సరాల సేవా జీవనంలో ఇంకొకరు తృప్తి పడలేదు నేను అడుగడుగున చూచాను పదిహేను సంవత్సరం వయసు నుండి ఇప్పటి వరకు అరవై ఐదు పదిహేను సంవత్సరం వయసు నుంచి చూచాను ఎన్ని పుట్ట గొడవలు పుట్టాయో పది రోజులుండి ఏవి రాలిపోయినాయో ఒక్కటి మహర్షి యొక్క వాంగ్మయం ఒక్కటే నేను ఇచ్చేది అదొక్కడే సత్యం ఎందుకని ఇక్కడ బిలీఫ్ సిస్టమ్ ఏమి లేదు ఎక్కడా లేదు ఇప్పటి జరిగినటువంటి ఉపన్యాసాలు ఎక్కడన్నా విన్నారా మీరు ఇది నువ్వు నమ్ము అని నేను మాట్లాడడం ఎక్కడైనా విన్నారా మీరు నేను ఎందుకు మాట్లాడలేదు తెలుసా శాస్త్రం మాట్లాడలేదు దాంట్లో శాస్త్రం నువ్వు ఇది నమ్ము అని చెప్పలేదు నిన్ను ఏది ఆచరించమన్నా సరే సశాస్త్రీయంగా సాంప్రదాయబద్దంగా నీకు తత్వాన్ని అందించింది తప్ప నేను చెబుతున్నాను కనుక నువ్వు ఇది చేయని శాస్త్రం ఎప్పుడూ చెప్పలేదు అటువంటి మూఢ విశ్వాసాల మధ్య ఎప్పుడు మన శాస్త్రం లేదు కనుక హిందూ ధర్మం రాముడి ఫోటో పెట్టుకొని కృష్ణుడి ఫోటో పెట్టుకొని మరెవరి ఫోటో పెట్టుకొని వేరే మతాలని బోధించడం జరుగుతూ ఉంది నేను వాటి పేర్లు చెప్పను నాకు తెలుసు అవన్నీ ఏమిటి అనేటువంటిది సమాజం పోతూ ఏం చేస్తాం మన ప్రారంధాన్ని క్షాళనం చేసుకోవడం పుట్టం కాని సమాజాన్ని ఉద్ధరించేంత శక్తివంతులం కాశ కూడా నాకు లేదు ఎందుకని నేను నమ్ముకున్నవాడు చెప్పింది ఒకటే ఉద్ధరేది ఆత్మ ఆత్మానం ఆత్మానం భగవద్గీత గీతను దాటి అడుగు పడదు నాది నిన్ను మేము ఆ ఉద్ధరించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంట్లో ఎవరికన్నా ఉపయోగపడగలమేమో అని చెప్పి ఉపకరిస్తూ ఉన్నాను ఇరవై నాలుగు గంటలు నేను ఎంత టైం స్పేర్ చేస్తాను ఉదయం ఒక రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు మధ్యలో సమయం ఉంటే రాస్తాను రసి వచ్చినవి గ్రంథాలు కూడా వచ్చేవి అంతే అందులో కూడా ఏం జరుగుతూ ఉంది భగవంతుడికన్నా వేరుగా అన్యాశ్రయాణం కాదు త్యాగా రాసే విషయం భగవంతుడిదే మాట్లాడే విషయం భగవంతుడిదే పాడే విషయం భగవంతుడిదే ఆయనతోనే ముడిపెడి ఉంది కనుక నథింగ్ రాంగ్ అర్థం అవుతా ఉంది కనుక ఎంతమంది దాన్ని వినియోగించుకుంటే అంతమంది వినియోగించుకుంటారు ఎవరెవరి సంస్కారాలకు సంబంధించిన విషయం గనక తద్విరోధిషు ఉదాసీనత కాబట్టి శాస్త్రహేతుత్వాత్ ధర్మాధర్మ విజ్ఞాన ధర్మాధర్మ విజ్ఞాన శాస్త్రహేతుత్వాత్ నేనింతసేపు మాట్లాడితే మీకు గిట్టకపోవచ్చు సామాన్యుని గనక आदिशंकराचार्य वो दीस्टा आीसे मेहतदी हलचर काबटे धर्म अधर्म विज्ञा इधर्मो अद अधर्म इधर अब आचरक अनन्या उ अनन्तो उदासीन उ दाखेअल आधार शास्त्र हेतु धर्म धर्म विज्ञा ब्रह्म सूत्र भाष्य బ్రహ్మసూత్రాల మీద భాష్యం రాస్తూ ఆచార్యులు వారంటారు నీకు ఏది చేయాలి ఏది చేయకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏ మార్గంలో చరించాలి ఏ మార్గంలో చరించకూడదానికి ధర్మాధర్మ విజ్ఞానస్య శాస్త్ర హేతుత్వాత్ శాస్త్రమే కారణంగా ఉండాలి కాని నీ మనసు కాదు ప్రధానమైనటువంటి కారణం ఎందుకో తెలుసా మనసు అనుకోండి వాడు ఊహించి వే చెప్తాడు ఇప్పుడు అదేగా జరుగుతా ఉండదే ఓ పండితుడు వెళ్ళి ఏదో తీర్థయాత్రలో పోయాడు చోట దిగాడు సత్రంలోకి పోయాడు రోజులు తీసుకున్నాడు పడుకున్నాడు నిద్ర లేదు మూడు రోజులు ఉంటాడు అక్కడ ఆ పుణ్యక్షేత్రంలో మూడు రోజులు నిద్రలేదు రెండు రోజులు అయిపోయింది ఎందుకు నిద్ర లేదు స్వామిజీ నిద్ర పట్టడం లేదు ఏదో పోయి అన్నీ చూసి వస్తాడు పాపం రాత్రికి వచ్చి పడుకుంటాడు బెడ్ మీద ఆయన పడుకోకముందే చాలా మంది వచ్చి చేరిపోయి ఉంటారు అక్కడ ఎవరు బగ్స్ మత్కుణహ సంస్కృతంలో నల్లిని మత్కుణహ అంటారు మద్గుణగా గుణహ కాదు మత్కుణహ మా తాకు కొమ్ము తూకు కావత్తు అణ విసర్గం మత్కుణహ అంటే నల్లి అని అర్థం సంస్కృతంలో భగ్గుని నల్లిని మత్కుణహ అంటారు ఇతరుల పాపం తిరిగి తిరిగి తిరిగి తిరిగి వచ్చి రెండు రోజులు నిద్రలేకపోయింది కనుక మూడో రోజు కూడా నిద్రలేదు ఏం చేయాలనో తెలియదు అప్పుడే ఈయన కనిపెట్టాడు ఏంటో తెలుసా అసలు ఎందుకని ఏంది ఎందుకని నాకు నిద్ర రాలేదు ఉండే కదా నల్లు కుడతా నల్లుస్తావు తమాషా అవి ఎక్కడి నుంచి వస్తాయో ఏమో తెలియదు కానీ ఒకసారి ఎంట్ర నల్లుగా అంటే దోమలు ఇంకా అడ్వాన్స్ అనుకోండి దోమ తెరేసినా కూడాను ఇప్పుడు వలేసి పక్షుల్లో పడతాడు మనిషి దోమ వాళ్ళ వేసి మనిషిని పడుతుంది సీ ద డిఫరెన్స్ అది ఎంత చిన్నదో దానికోసం భయపడే కదా నెట్ కట్టుకునేది పక్షులు పెడాలని నెట్టేసేది ఎందుకు వాటిని పట్టడానికి నో దోమ అసలు నెట్టు కొననే కొనదు మనమే కొనుక్కున్నాం దానికి భయపడి అందువల్ల అది ఒక సీనియర్ లేండి నేను చెప్పే జూనియర్ ఎందుకంటే చాలా స్పీడ్గా పోవద్ది ఇది కొద్ది మెల్లగా మనం ఆధ్యాత్మికంగా ఉన్నట్టుగా ఏది మత్కుణహ ఏ రెండు రోజులు పోయింది నిద్ర మూడో రోజు అప్పుడు మేలుకొని ఉంటాడు ఉదయం నాలుగేళ్లకి బ్రహ్మముహూర్తానికి లేచి కూర్చొని అప్పుడు అనుకుంటాడు ఏమి కర్మ ఇది ఈ మూడు రోజులున్నాను ఇంక వెళ్ళిపోతున్నాను నిద్ర లేకుండా పోతుంది కళ్ళు తెలిసి మూత పడుతున్నాయి పడుకుంటే నిద్ర రాదు కళ్ళు తెలిసి మూత పడుతున్నాయి అబ్బా ఫోన్లో గంట పడుకుంటాం బ్రహ్మముహూర్తం పెట్టుకున్నా పోనీ ఆయనని చెప్పేసి అనుకుంటే ఏవి కురతున్నాయి ఏ ఒకటి కాదు రెండు కాదు ఏ వైపు వస్తాయేదోటి పోతాయోదే ఎన్నింటినీ చంపుతాము ఏమిటి జీవహింస లేచి ఇంకా లాభం లేదు దానికి ఒక థాట్ వచ్చింది చూడు తమాషా అప్పుడు చెప్తాడు నాకు అర్థమైంది ఏం అర్థమైంది హరి స్వామి అక్కడ పోయాడు ఇప్పుడు వాళ్ళ మీద పడ్డాడు పోయి హరిశేతే సముద్ర మధ్య హరేతే హిమాలయే విరించి పద్మపుటే అయితే అప్పుడు నాకు అనిపిస్తా ఉంది మన్యే మత్కుణ శంక ఎటువంటిది చేసిపోయాడు దుల్ సందేశం ఈ రాసిన పండితుడు ఇప్పుడు లేడు కానీ నేను మీకు చెప్తున్నది ఉపయోగం లేనిది ఇంతవరకు మాట్లాడేది ఉపయోగం ఇది ఉపయోగం లేదు స్వామిజీ ఉపయోగం లేదు నిరుపయోగం ఎందుకు చెప్తున్నావు అది తెలిస్తే దాని వైపు పోకుండా ఉంటారు ఇప్పుడు ఈయన అభిప్రాయం అది ఈయన ఆలోచిస్తా కూర్చోని నాకు నిద్ర కదా ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను మరి చక్కగా ఇటువంటి బెడ్స్ ఉన్నాయి పడుకోవచ్చు సరేనా ఎన్నో చాలా సుఖకరమైనటువంటి పడకలుండగా ఈయన ఏంది ఎందుకని సముద్రంలో భయపడుకున్నాడు పాల సముద్రంలో ఆలోచించాడట ఓహో నల్లు రావు గనక చూడండి తమాషా అబ్బా నల్లి నీ వైభవే వైభవమే హెయిల్ బగ్ తమాష చూడండి సరే ఏనా సరే మరి శివుడు నల్లి యొక్క గొప్పతనం చూడండి ఆయనకు ఆయన ఒక్కడికి అర్థమైంది మనకు అర్థం కాదు ఈ పండితుడికి అర్థమైంది కాబట్టి శ్రీహరినే బంధించేసింది ఆయన ఎక్కడ బోలనో భయపడిపోతా ఉన్నాడు పాల సముద్రంలోనే పడుకున్నాడు నల్లి కో నల్లు తట్టుకోలేక మరి శివుడేమో హరహ చేతే హరచేతే హరహ చేతే హిమాలయే మంచు కొండల్లో పోయి పడుకున్నాడట ఆయన ఈ నలులో బాధ తట్టుకోలేక కారణం ఏంటి అవి మంచులోకి రావు గనక అని శివుడు ఆయన మార్గాన్ని ఆయన వెతుక్కుంటే శ్రీహరి కేశవుడు ఆయన మార్గాన్ని ఆయన వెతుక్కుంటే విరించి అంటే బ్రహ్మదేవుడు ఆయన ఏం చేశాడు విరించిహి పద్మపుటే శ కాబట్టి పద్మ పుట్టే చేత వివరించి ఆ పద్మం మీద పడుకుని ఆయన ఉన్నాడు ఎందుకంటే దాంట్లో రాదని ఇప్పుడు అనుకుంటున్నా మన్యే ఆహ్ మన్యే నేను అనుకుంటున్నా ఎందుకని వీళ్ళు వెళ్ళారంటే మత్కుణ శంకయా మత్కుణ శంకయా ఓహో ఈ నల్లి దేవతలు ఇప్పుడు ఈ శ్లోకం పట్టుకుని ఎవడైనా ఉపన్యాసం చేసి నాయన ఆయన క్షీరసాగర సైనుడు ఎందుకు అయ్యాడంటే ఇది కారణం అని చెప్తే అది నమ్మి మరొకటి అటు పోతున్నాడు అనుకోండి ఇప్పుడు శుక్రవారం భక్తులు గురువారం భక్తులు సోమవారం భక్తులు వేరే విషయం కానీ ఏమవ్వాలని వాడు చెప్పండి అదే ఉద్దేశం నల్లికి భయపడే నల్లులు బాధించింది వీడిని ఈ పండితుడిని అనుభవం ఉండేది వీడికి వీడి అనుభవాన్ని తీసుకెళ్లి అందరికీ తగిలిస్తాడు అర్థమవుతుంది ఇప్పుడు మీకు ఎంతవరకు పోతాడు శివకేశవులను కూడా వదిలిపెట్టాల వాళ్ళకు కూడా ఇదే ఉందంటాడు అందుకని నారదుడు భవతు నిశ్చయ దార్ శాస్త్రం వచ్చేసాడు చూసారా కాబట్టి నువ్వు పరిపూర్ణమైనటువంటి భక్తిలో ఉన్నప్పటికీ కూడాను నిశ్చయార్ దార్ఢ్యం దృఢశ్య భావ దార్డ్యం ఇది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు టైం అయిపోయింది కనుక భవతు ఏంటి నిశ్చయార్ఢ్యాత్ ఈ పరాభక్తిలోనే జీవించాలని నిశ్చయం జరిగిన తరువాత ఆఫ్టర్ ప్లీజ్ ఊర్ధ్వం తరువాత అప్పుడు కూడాను ఊర్ధ్వం అపి శాస్త్ర రక్షణ శాస్త్రం రక్షింపబడుతూనే ఉండాలి అంటే శాస్త్ర మార్గంలోనే నువ్వు చరించాలి ఆ రక్షణ ఏంటో నేను చెప్తాను శాస్త్ర రక్షణ ఏంటో కనుక శాస్త్రాన్ని వదిలిపెట్టడానికి అవకాశమే లేదు ఒకవేళ వదిలితేం జరుగుతుందండి నెక్స్ట్ అన్యథా పాతిథ్య శంకయ్య పతనం అయిపోవడం తప్ప ఇంకొక మార్గం ఏమీ కనపడదు కాబట్టి కేవలం మనసులో నుండి ఉత్పన్నమయ్యేటువంటి భావాలనే కనుక తీసుకుంటే ఇదిగో ఈ నల్లి పురాణం అలాగ ఉంటది అర్థమవుతుంది అట్లా కాకుండా శాస్త్రాన్ని నమ్ముకున్నాడు శాసనాత్ శంసనాథ్ ఇది శాస్త్రం శాస్త్రం ప్రమాణం గనక చక్కగా మనకు దారి చూపెడుతుంది అర్థమవుతుంది శాస్త్ర మార్గంలోనే మనం చరించాలి అక్కడికి వస్తున్నాడు ఇదంతా ఎందుకని అంటే ఇవి చెప్పిన తర్వాత తన లక్షణాన్ని వాచంతే నానా మత భేదాత్ కాబట్టి నారద మహర్షి చాండిల్య మహర్షి గర్గమహర్షి పరాశర్య పరాశరణ కుమారుడు వ్యాస భగవానుడు వీళ్ళందరూ భక్తిని గురించి ఏం చెబుతారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రేపు వచ్చేస్తుంది మీకు అది అయిన తర్వాత ఆ భక్తి స్వరూపాన్ని మనం ఎట్లా పొందాలన్న సాధనలు చెప్తాడు ఇవన్నీ వస్తాయి వరుసగా అందువల్ల ఇంకా పరాభక్తిలోనే ఉన్నాడు భక్తిని పరిపూర్ణంగా డిఫైన్ చేస్తున్నాడు నారద మహర్షి దర్శనం ఎనభై నాలుగు సూత్రాలు ఇంకా మనం పదకొండులోనే ఉన్నాం ఎందుకో విరుస కేవలం పరాభక్తి ఇది అర్థమని తరువాత మనం ఎలా భక్తి చేయాలి మనం భక్తి చేసి ఏ విధంగా ప్రగతి మార్గంలో ముందు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అటువంటి చోట మనకు అవరోధాలు వస్తే సాధనలో ఆటంకాలు వస్తే వాటిని ఎట్లా తప్పించుకోవాలి ఇవన్నీ కూడా పరిపూర్ణంగా బోధించేటువంటి పవిత్రమైన గ్రంథం ఇది నారదభక్తి సూత్రాలు అంటే ఇట్స్ నాట్ నీజిత కాబట్టి మొదటి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అర్థమవుతుంది మీరు సూత్రాలు చూసుకోకండి ఎక్కడ పెంచాలని నా తెలుసు ఎక్కడ తగ్గించాలని నా తెలుసు అవసరమైతే పది పన్నెండు సూత్రాలు చెప్పడానికి అవకాశం ఉంది కొన్ని చోట్ల కానీ ఒక్క చోట ఒకే సూత్రంతో ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇది ప్రథమంగా చెప్పడం కాదు గనక ఏదో పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానంలో అది ఎంత ఉండి నేను ఇంతేగా నిడికించేది ఎక్కడ ఏం వస్తూ ఉందో ముందు తెలుసు గనక ఆ విషయం నేను చూసుకుంటాను మీకు అవసరం లేదు ఎన్ని సూత్రాలు అనేది కాదు ప్రధానం ఎక్కడ విషయం ఉందనేది ప్రధానం ఈ ఫౌండేషన్ మీదనే ఆధారపడి ఉంది గనక పరాభక్తి గనక మనకు అర్థమైపోయింది అంటే ఆ తరువాత మనం ఎలా భక్తి చేయాలి ఆటంకాలని ఎలా దాటాలి పరమేశ్వరునితో మైకమయ్యేటువంటి పరిస్థితి ఏంటి క్తి అనన్యభక్తితో స్థిరపడి మోక్షాన్ని పొందేటువంటి మార్గం సంపూర్ణంగా అన్ని విషయాలు అన్ని శాస్త్రాలు సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం అంతా మీకు నారదల సూత్రాల్లో జరుగుతుంది ఇది దీంట్లో ఉండేటువంటి వైభవం థ్యాంక్ యూ పూర్ణశ్ పూర్ణమాదా పూర్ణమేవసి ఓ శాంతి శాంతి